ఇదియే ఏ నాకు ఇంతకంటే మరిలేదు కదిసి నీ వంటనంటే కాతువు నన్నును నీరిచి నడిచేనంటే నీగాను స్వతంత్రుడను నేరమి చేసినంటే నిండును దూరు తీరింటికి గాక నేను ఇట్టే నీకు శరనంటే గరవించి తువు నన్ను ఒక్కచో అర్ధమర్జించుకుండితే జన్మాలు పెక్కు ఎక్కేనంటే మోక్షము ఏడో ఎరగా ఎక్కడి శుద్ధులు నేల ఇత్తట నీ నామము గక్కన పేర్కొంటే దయగాతువుగా నన్నునూ తపస్ నయ్యేనంటే చిత్తము కైవసముగాదు చపల సంసారినైతే శాంతియుండదు ఉపములేలా శ్రీవేంకటోత్తమ నీ సేవ చేసి కపటము మానితేను కాతువు